శంకరణ అడిగి ఏమంటారు నిత్యం దేహస్థితి కారణస్య లాభే అలాభే చె ఉత్పన్న అలంప్రత్యయ అని ఒక అర్థం చెప్పారు ఒక వివరణ తథ గుణవల్లాభే విపర్యే చ సతతం అది సతతం అంటే సతత పదానికి అర్థం చెప్తో దేహము నిలబడ్డానికి కావలసినటువంటి వస్తువులు ఏవో కొన్ని అవసరం అవుతాయి కావాలి వస్తువులు రోగు చేసుకుని మూట కట్టుకోవడానికి అనవసరం దేహం నిలబడ్డానికి కావాలి చలికాలంలో కప్పుకుందుకు ఒక కంబళి కావాలి పద్నాలుగు కంబళీలు అక్కర్లేదు మీరు పద్నాలుగు కంబళీలు పోగేసుకుని వాటిని జాగ్రత్తగా మూట కట్టి పైన ఎక్కడో పెట్టుకున్నారనుకోండి ఏం చేస్తారు ఆ కంబళీలు ఒకటి అదనంగా ఇంకో కంబళి మీకు వచ్చినట్లయితే అది ఎవరినో ఒకడిని ఎట్ ది ఎర్లియెస్ట్ ఇంకొకరిని చూసి వాడికి ఇచ్చేసేయాలి అంతేగానే అలా చేపెట్టుకోకూడదు ఎనివే సో ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే దేహం నిలబెట్టుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి భోజనం వస్త్రము ఇలాంటివివో కొన్ని కావాలి ఓకే అయితే ఇప్పుడు ఎలా ఉండాలి అవి లభించినప్పుడు దేవ ఏమిటి దేహస్థితి కారణము దేహం నిలబడడానికి కావలసిన వస్తువులు లభిస్తే సంతోషంగా ఉండాలంటారా మేము అది కాదంటూ ఉంటాం మరి ఇంకేంటండి అదే కదా సంతోషం అంటే కాదు దేహము నిలబడడానికి కావాల్సిన వస్తువులు లభించినప్పుడు లభించనప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే అర్థం ఏమిటి భోజనం దొరికినప్పుడు సంతోషమే భోజనం దొరక్కపోతే కూడా ఏదో అటుకులో లేకపోతే మరమరాలో ఇలాంటివి ఏవో తినేసి కాలక్షేపం చేసేయాలి తప్ప ఈ మనం ఇంత గొప్ప సాధువులము సన్యాసులము మనకి సమాజంలో భోజనం కూడా పెట్టట్లేదు వేడు మోహన్ అలా అనుకోకూడదు అలా అసంతోషాల్ని కలిగి రాదు ఓకే భోజనం దొరికినప్పుడు దొరకనప్పుడు కూడా సంతోషముగా ఉండుట అది భక్త లక్షణము ఇక తధ అదేవిధంగా మీరు ఒక వస్తువు కోసం ఎదురు చూసుకున్నారు ఓ వస్తువు కావాలి ఆ వస్తువు లభిస్తుంది లభించడం అంటే వీళ్ళు కొనుక్కుంటారు లేదా వాళ్ళు తీసుకొచ్చిస్తారు ఏదో రకంగా లభిస్తుంది ఆ లభించిన వస్తువు ఒకప్పుడు నాణ్యము నాణేము అంటే కదా నాణ్యము నాడేము అని అంటే దాని దాని క్వాలిటీ బాగుండదు జనరల్గా క్వాలిటీ బాగుండదు పూర్వ క్వాలిటీ ఉంటుంది పూర్వ వర్క్మన్షిప్ ఇదిగో ఈ టేబుల్ టేబుల్ బాగుంది ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నప్పుడు నాలుగు కాళ్ళు ఒకే పొడుగు ఉండవలేను బేసిక్ రూపు అవి ఉండవు నాలుగు కాళ్ళకి అడుగున మెత్తలు ఉండవలేను ఉండవు మూడింటికి ఉంటుంది ఒక దానికి ఉండదు ఏదో పోతూ ఉంటుంది వస్తువులు అలాగే ఉంటాయి మైకు పనిచేసి దాని దయా మన ప్రాప్తి ఒకప్పుడు పనిచేస్తుంది ఇంకొకటి పనిచేయదు ఈ మైక్ కాదు ఈ మైకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలాగంటి గుణవత్ లాభే అలాభే ఒకప్పుడు మీరు ఏదో చొక్కా కొనుక్కుంటారు ఆ చొక్కా అనుకూలంగా ఉంటుంది యు ఆర్ హ్యాపీ విత్ ఇట్ ఇంకొకప్పుడు చొక్కా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది యు ఆర్ అన్ హ్యాపీ విత్ ఇట్ కాబట్టి హ్యాపీ గుణవత లాభే గుణవ గుణము కలిగిన అంటే నాణ్యము కలిగిన వస్తువు లభించినప్పుడు సంతోషంగా ఉండడము నాణ్యము లేని వస్తువే లభించినా కూడా సంతోషముగానే ఉంటుంటా అది సాధు పురుషుడు యొక్క లక్షణం భక్త లక్షణం ఇలాగే ఉంటాయండి భక్త లక్షణం ఒకప్పుడు ఆశీర్వదం ఇది ఇది ఎక్కడ భక్తిగా బాబు దేవుడు కీర్తన జన్మ డాన్సు పూజ కళ్యాణం ఊరేగింపు అనుకుంటుంది తప్ప ఇది ఇలా భక్తి ఇది మొత్తం ఉంటాయి ఇలాగే ఉంటుంది మొత్తం కొంచెం కూడా తేడా ఉండదు ఈ ఈ ధోరణి మారదు చిట్టుదాకా ఇలాగే పోతూ ఉంటుంది అంచేతనే జనాలు ఏం చేశారంటే ఈ భగవద్గీతను చదివి మనం లోకంలో వ్యవహారం చేయడం సాధ్యం కాదని మానేశారు భగవద్గీతను ఎదుర్కొండా పెట్టుకుని మీరు టెంపుల్స్ని క్షేత్రాలని ఎలా నిర్వహించగలుగుతారు నిర్వహించడానికి కూడా కష్టమైపోతుంది అందుకోసం భగవద్గీత దర్జాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్త భారతీయ సమాజంలో భగవద్గీతను దూరం పెట్టడం అనేది ఒక ఘనకార్యాన్ని సాధించారు అందుతున్నా మీకు భగవద్గీత ఈజ్ వెరీ అన్పాపులర్ ఇది నాంటే పాపులర్గా టెక్స్ట్ ఇవేవోవో పిచ్చి పుస్తకాలు చదువుతారు తప్ప భగవద్గీత చదవదు ఏదో పుస్తకం ఏదో పుస్తకం చదువుతారు చదివి నా నువ్వు కూడా చదవాలని ఎద్రవడికి కూడా ఇస్తాను సమ్ తలా తోట లేని పుస్తకం ఉంటుంది ఎనీవే బా మా చింతగా అంటే నాడెము లేని వస్తువు ఎలా ఉంటుందంటే దృష్ట్యా ఇప్పుడు బాగుంది చూడండి వెరీ నైస్ సంతుష్ట సతతం సో శం భగవ భాగవతంలో అన్నారు సదా సంతు మనసర్వాఖమయా దిశ ఇప్పుడు ఇది ఉంటుందంటే సంతోషము ఆత్మ ఉల్లాసము అసంతోషము ఆత్మహ్రాసము మీకు అసంతోషం ఉందనుకోండి మీ మీ ఆత్మ ఆత్మ అంటే అంతఃకరణం అది కూక్షించుకుపోయింది అని అర్థం ఆత్మహ్రాసము మీకు సంతోషం ఉందనుకోండి ఆత్మ యొక్క ఉల్లాసము కాబట్టి మీకేం కావాలి ఆత్మహ్రాసం కావాలా ఆత్మోల్లాసం కావాలా అంటే మీరు తెలివైన వాళ్ళు అయినట్లయితే ఆత్మోల్లాసాన్ని కోరుకుంటారు అంటే మనము మనం ముందు అసలు అడుగు ముందుకు వేసి అడుగు ముందుకు వేసి సమాజంలోకి ప్రవేశించడానికి ముందే ఆత్మోల్లాస స్థితిలో ఉండిపోవాలి ఆత్మోల్లాసంతో ఉండాలి ఇప్పుడు ఆత్మ వికాసము అంటే హృదయం అంతఃకరణ బాగా వికసించి ఉండాలి అంటే ఆ వికాసం ఎట్టిందంటే దాంట్లో అన్ని ద్వంద్వములన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి అది ద్వంద్వాలన్నింటినీ డైజెస్ట్ చేసేసుకుంటుంది అరిగించేసుకుంటుంది మంచినే అరిగించేసుకుంటుంది చెడు అరిగించేసుకుంటుంది సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు అనుకూలమైతే గల్ప్ తీసేసుకుంటారు ప్రతికూలమైతే వామిట్ చేసుకుంటారు అలా కాదు అంటే ఫిజికల్ కాదు మరి ఫిజికల్గా కాదు అనుకూలమైతే దే ఆర్ వెరీ హ్యాపీ ప్రతికూలం వస్తే దేవికమ్ వెరీ అన్హ్యాపీ అలా ఉంటాం కానీ ఇక్కడ పరిస్థితి కాదు అనుకూలం వచ్చినా ఉల్లాసంగానే ఉండడము ప్రతికూలము వచ్చినా ఉల్లాసముగానే ఉంటా ఆ ఆత్మోల్లాసము అనేటువంటి లక్షణము ఎవరికైతే ఉంటుందో వాడికి సర్వాహ దిశ సుఖమయా వాడికి ఎక్కడికి వెళ్ళినా సుఖమే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు సుఖమే ఏమన్నా కాఫీ లేదు టీ తాగినా ఇవ్వండి టీ కాఫీ అక్కర్లేదు టీ ఉంటూ టీ లభ్యమవుతూ ఉంటే కాఫీ కావాలనుకుంటే వీడికి దుఃఖమే తప్పు సుఖమే అక్కర్లేదు టీ లభ్యమవుతుంది ఏమిటి లభ్యమవుతోంది టీ లభ్యమవుతుంది వండర్ఫుల్ ఐ లవ్ టీ వండర్ఫుల్ అలా ఉండాలి తప్ప నాకు కాఫీ ఇస్తే కాదు సంతోషం కలగదు అన్నారనుకోండి మీకు సంతోషం ఎప్పటికీ ప్రభించి చెప్పడం కాబట్టి ఆత్మోల్లాసమును మనము కలిగి ఉండగలేము సుతుష్టస్వతం ఇంకొక మాట చెప్పేస్తే దాన్ని ముగించవచ్చు ఎలాగంటే పతంజలి మహర్షి అన్నాడు సంతోషాత్ అనుత్తమ సుఖలాభ సూత్రం సంతోషం అనే గుణాన్ని మీలో మీరు నింపుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడం అభ్యాసం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు అలా చేసినట్లయితే మీకు జీవితంలో సుఖమే తప్ప సుఖమే సుఖం సుఖమే సుఖం ఎంతటి సుఖమంటే ఇక మీకు ఈ సృష్టిలో సకల సంపదలు కలిసి కూడా అంతటి సుఖాన్ని ఎవరికి ఇవ్వలేవు అనంతమైన సుఖాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి సంతోషము అనే గుణాన్ని కలిగి ఉండాలి ముందు లభించిన దానితో సంతోషమును అభ్యాసం చేయాలి సంతోషము లేని వాడు జీవితములో పరమ అనేక దుఃఖములను అనుభవించును సతం యోగి యోగిగా జీవించాలి యోగము అంటే ఏమిటో తెలుసునండి యూనిసల్ విత్ గాడ్ అంటే ఈశ్వరునితోటి కనెక్షన్ కనెక్టివిటీ కనెక్టెడ్నెస్ కనెక్షన్ అని అందరూ కనెక్షన్ అంటే మళ్ళీ ఇక్కడ వీడు అక్కడ వాడు మధ్యలో ఏదో ట్యూబు అలా కాదు కనెక్షన్ అంటే ఏదో తాడో ఏదో వేసి కట్టుకున్నట్టు నాట్ లైక్ దాట్ ఫిజికల్ కాదు ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ సో కనెక్టెడ్నెస్ విత్ ఈశ్వరా అంటే ఈశ్వరుని నుండి విడిపోకుండా ఉండడం ఈశ్వరుని నుండి విడిపోవటా అంటే అర్థం ఏంటి ఈశ్వర భావము నుండి విడిపోవుట సుఖం వచ్చిందనుకోండి ఇది ఈశ్వరుని యొక్క కృప అని వీటి తెలుసుకుంటే ఈశ్వరుని ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఈశ్వరునితోటి ఆ యోగము నిలిచి ఉన్నది సుఖము నుండి దుఃఖం వచ్చిందనుకోండి సుఖంలో ఈశ్వరుని దయ కృప అని తెలుసుకోవడం తేలిక దుఃఖంలో ఈశ్వరుని కృపను దర్శించుట అంత క్లేష అంత కష్టం అదే కానీ పడుకుంటున్నాయి అంత కష్టం అదే కొన్ని దుఃఖ కొంచెం మీరు ప్రయత్నం చేస్తే ప్రయత్నం అంటే వివేక ప్రయత్నం బస్కీలు దండీలు కదా మీ ప్రయత్నం అంటే ప్రయత్నం అంటే జ్ఞానము తెలుసుకునుట వివేకానికే ప్రయత్న వేదాంతంలో ప్రయత్న సాధనాలు ఏమిటి సాధన చతుష్టయాలంటే ఏమిటి బస్కీలు తీత దండము దండ అది కాదు సాధనములు అంటే వైరాగ్యము వివేకం అలా ఉంటాయి సాధనాలు ఇక్కడ సో ఇక్కడ ప్రయత్నం అంతా కూడా అరూపంగా ఉంటుంది మీరు కొంత ప్రయత్నం చేస్తే దుఃఖంలో మీరు ఈశ్వరుని యొక్క కృపను మీరు చూడడం ఆరంభం చేయవచ్చు ప్రయత్నం చేస్తే ఆరంభం అవుతుంది దుఃఖంలో సపోజ్ ఎవడైనా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి కష్టం అనిపిస్తుంది అంటే కన్న కొడుకు చదివించడం కష్టపడి వాడు కూడా ఏదో పాపం చదివాడు కానీ భగవంతుడు వాడికి బుద్ధిశక్తి తక్కువ ఇచ్చాడు ఇంకొకటికి రెండుసార్లు చదివితే వస్తే వీడికి పదిసార్లు చదివితే కానీ రాదు వచ్చింది గంటలో మర్చిపోతాడు ఏం చేస్తాడు మరుపు ఎక్కువ వాడు తప్పేం కాదు కాదు వాడి పని వాడు చేశాడు కానీ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అప్పుడు తను తిట్టుకుని వాడిని తిట్టి పిల్లల్ని తిట్టి దేవుణ్ణి తిట్టి ప్రభుత్వం వాళ్ళని తిచ్చి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళని తిట్టి అందరినీ తిట్టుకుంటే ఏం ఉపయోగం అది నాకు ఇవే అప్పుడు ఏం చేయాలంటే ఎదుటబ్బా వీడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు పాస్ అయినా ఈశ్వరుని కృపే ఫెయిల్ అయినా కూడా ఈశ్వరుని కృపయే ఎదేవ భవతి తదేవ మంగళయ ఏది ఘటిల్లినా అది మంగళము కొరకే ఘటిల్లి ఏది జరిగినా అది ఈశ్వరుని కృపయే కాబట్టి ఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంలో ఏదో ఒక ఈశ్వరుని కృప దాగి ఉన్నది అని ముందు అనుకోవాలి అనుకుంటే ఏమైనట్టు దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ యోగం నిలిచి ఉన్నది కానీ వెంటనే తెలియదు ఏమిటై ఉంటుందో ఆ కృప వెంటనే తెలీదు ఊహించడం కూడా కష్టం ఊహించనక్కర్లేదు ఊహించకూడదు దాన్ని అలా అనిశ్చితంగా అంటే అన్సెప్ట్ అని అంటారు అలా అన్సెప్టన్గా వదిలేయాలి కానీ గ్లోరియస్ అన్సెప్ట్ ఏంటి చాలామంది అనిశ్చితమైన దానికి ఇబ్బంది పడతారు ఏమిటో తెలియకపోతే ఇబ్బంది పడతారు ఈ జ్యోతిషం అది చెప్పించుకునే హేతు కూడా ఏమంటే వచ్చే ఆరు నెలల్లో మనకి ఎలా ఉందో ఇవాళ తెలుసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది తెలియకపోతే ఇబ్బంది పడతారు ఇప్పుడే అనిశ్చితి అన్సెప్టెంటిటీని హ్యాండిల్ చేయటం జి జనులకు చేత కాదు కానీ ఇప్పుడు తెలియాల్సిన అవసరం రేపు పొద్దున ఇప్పుడు తెలియాల్సిన అవసరం నాకు లేదు నాకు అక్కర్లేదు ఒక ఆయన ఇవాళ నేను భిక్షకు వెళ్ళా మీకు సర్ప్రైజ్ అన్నా ఏమిటి సర్ప్రైజ్ అన్నా భిక్షకు ఇంకా టైం కనుక ఇవాళ మీరు వచ్చారు కనుక భిక్షకు ఒక వస్తున్నారు ఆయన సర్ప్రైజ్ అని అన్నారు అంటే ఆ పర్వాలేదండి వెల్కమ్ అన్నాను నేను ఒక్క నిమిషం అయ్యాక స్వామిజీ సరే అండి చెప్పేస్తాను చెప్పకండి చెప్పండి ఏమిటా సర్ప్రైజ్ నోనా మీకు సర్ప్రైజ్ ఉంటే మీరు పాపనికి ఎంతసేపు అలా ఎదురుతున్నావు ఐ లవ్ సర్ప్రైజెస్ ఐ లవ్ అన్సెప్టెంట్ మీరు చెప్పద్దు అని ఆయన నోటం కూడా వచ్చింది చెప్పద్ గట్టిగా చెప్పేప్పటికి మానేషిడ్డి చెప్పడం నేను మర్చిపోయాను ఆ ఏదో సత్సంగం ప్రారంభమైంది మర్చిపోయాను పని ఇంటికి ఓ పెద్ద ఆయన ఓ సజ్జనుడు వచ్చారు అయ్యో మీరు వచ్చారే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారని నేను ఊహించలేదు అవును మీరంతా సర్ప్రైజ్ అయ్యినానంటే ఆయనే వెల్కమ్ సార్ యూ షుడ్ లీవ్ ఇట్ లైక్ దాట్ జీవితాన్ని అలా ఉదిలీస్ చేయాలి రేపు పొద్దున్న ఏమొస్తుందో అని ఇవాళ నుంచి టెన్షన్ పెరిగిపోతుంది అన్సర్టెంటీని ప్రేమించటం అభ్యాసం చేసుకోవాలి అల్టిమేట్గా అన్సర్టెన్ మనకి తెలీదు అనిశ్చితంగా ఉన్నది అది ఏమొచ్చినా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఏమొచ్చినా అనుగ్రహమే అలా ఉండాలి అంతేగాని ఈసీజీ డాక్టర్ ఈసీజీ అని రాస్తే ఈసీజీకి వెళ్ళి లేకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దాం బ్లడ్ ఇచ్చి ఏమైందో బ్లడ్ ఏమైందో బ్లడ్ ఏమైందో బ్లడ్ ఎంత ఉందో ఉందో నలభై ఉందో వాడు ఇరవై కూడా ఇవ్వడు వాడు ఉన్నాడు వెళ్తే రేపు రండి అంటాడు ఏమైందో ఏమైందో ఏమైందో నా బ్లడ్ బదులు ఇంకొకటి బ్లడ్కి రిపోర్ట్లు మిక్స్ చేసేయడేమో అది కూడా చేస్తారు అని ఇలాగా అలాగా అది ఆ అనుసత్యని హ్యాండిల్ చేయలేకపోవడము ఏది జరిగినా మన ఈశ్వరులకు మన గందల అనుగ్రహం వల్లనే దొరుకుతుంది అనే సత్యాన్ని గుర్తించటానికి ఈ రెఫ్యూజెస్ దానికి అది పెద్ద సమస్య అయితే ఒక ఆయన అడిగారు ఏమంటే దుఃఖంలో ఈశ్వరుని కృపే ఉంటుందండి ఈశ్వరుడు శాపం ఉంటుంది తప్ప కృపే ఉంటుంది అని అడిగారు నోనాన్న నువ్వు కృపాటు పడ్డావు శాపం అనేది లేనే లేదు శాపములన్నీ వరములే నీకు అసంగతి తెలుసా నారద మహర్షి నలకుబరులను మణిగ్రీవ నలకుబరులను మీరు తాటికెట్లు అయిపోండి వాళ్ళు తాటికెట్లు భాగవతంలో వాళ్ళు తా రెండు తాటి చెట్లు అయిపోతారు తాటి చెట్లు మధ్య చెట్లు మధ్య చెట్లు అయినప్పుడు శ్రీకృష్ణుని యొక్క పాదాధిహతులై అంటే ఆయన పాదములతో తన్నగా వాళ్ళ యొక్క శాపం పూర్తవుతుంది అప్పుడు వాళ్ళు స్ఫుతిస్తారు ఎవరు స్థుతిస్తారంటే నారదు శాపం ఇచ్చినప్పుడు ఋషయుడి ఎంత శాపం ఇచ్చాడో వీళ్ళతో వస్తుంది అని మనసులో కష్టపెట్టుకున్నామండి కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఆయన శాపం కాదది వరమది నీ పాదములను స్పృశించే భాగ్యాన్ని మాకు కలిగించి మమ్మల్ని ఉద్ధరించడం కోసం ఆయన అలాగా చెప్పాడు అది శాపము కాదు వరమే అని అప్పుడు తెలుసుకుంటాం చూడండి కాబట్టి శాపాలు ఉండవు వరములే ఉంటాయి దుఃఖములా భాషిస్తుంది కొంచెం ఓపిక క్షమాగుణాన్ని కలిగి ఉంటే ఆ దుఃఖమునందు కూడా ఈశ్వరుని యొక్క ఆశీస్తే ఉంటుంది ఇది చిన్న చిన్న విషయాలలో దీన్ని మీరు అభ్యాసం చేయడం ప్రారంభించాలి పెద్ద విషయాల్లో అభ్యాసం చేయడం కష్టం కొన్ని ఘట్టాలు ఉంటాయి జీవితంలో అది ఎలా అది ఆశీస్థని ఎలా వీడు తలకిందులైపోయినా అది అర్థం కాదు ఎలాగే ఆశీస్ ఎలా అనుకుంటాం అటువంటి స్థితి మనకి భగవంతుడు కల్పించి దాన్ని కూడా నన్ను ఆశీస్ అనుకోమని నాకేమో భగవద్గీతలో ఉపదేశం కూడా ఒకటి చేశాడు ఎంత జుట్టు పీక్కున్నా అది నాకు ఆశీస్సులా అనిపించటం లేదు అది భగవంతుడు నన్ను హీయాస్ హిట్ మీ విత్ ఎ థండర్ బోల్ట్ అనే అనిపిస్తుంది నన్ను ఇంటి కొట్టేశాడనే అనిపిస్తోంది తప్ప నన్ను చక్కగా ఆశీర్వదించేది నాకైతే ఇబ్బందిగా ఉంది అని కష్టపడేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి అక్కడ కొంత ఎటువంటి వాళ్ళైనా కొంత క్లేశాన్ని పొందాల్సి ఉంటుంది తప్పదు అటువంటి సందర్భాలతో మీరు ప్రారంభించితే మీరు ముందే ఊరికి ముందే ఫెయిల్ అయి కూర్చుంటారు దాన్ని ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కష్టం చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి అంచేతనే ఈ వేదాంతం ఎలా ఉంటుందంటే అల్పమైన విషయములతో మీరు అభ్యాసాన్ని ప్రారంభిస్తే గ్రోత్ బాగా వికాసం చాలా అధికమైన పెద్ద పెద్ద వాటితో మీరు ప్రారంభం చేయలేరు కాబట్టి చిన్న చిన్న విషయాల్లో భోజనం దగ్గర ఏదైనా కొంత రైలు మిస్ అయినప్పుడు లేకపోతే బస్సు తప్పిపోయినప్పుడు ఏదో చిన్న ఇన్కన్వీనియన్స్లు ఏవో ఉంటాయి సో ఏదో అర్జెంటు పని పెట్టుకుంటే కరెంటు పోయినప్పుడు ఫెడరల్ మ్యాచ్ చూడాలంటే కరెంటు పోతున్నాం అసలు ఏ ఇష్టం కొడుతా అనుకోవాలి పోషన్ లేదేమో మనం అంత చేసిన పోయింది కానీ అని సంతోషపడాలి అంతే కానీ గనబెట్టు ఇటువంటి చిన్న చిన్నవి చిల్లర చిల్లర విషయాలు ఉంటాయి చూసారా ప్రతికూల విషయాలు మనకు మనకు వ్యతిరేకంగా వచ్చే ఘటన అలా ఎందు ఈశ్వరుని యొక్క కృపను దర్శించటం అభ్యాసం చేస్తే సతతం యోగి అంటే అలాగే ఉంటుంది ఆ సంబంధం పెట్టుకోవాలి ఇది ఈశ్వరుని వల్ల కలిగింది అని అభ్యాసం చేస్తే రోగం వచ్చినప్పుడు అలా పెట్టుకోమన్నారు అది తపస్సు రోగం వచ్చినప్పుడు ఈశ్వరుడు మనకు మన ఆశీర్వదనం కోసమే ఈ రోగాన్ని పంపించాడు అని పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే క్రమంగా సుఖమునందు దుఃఖమునందు కూడా ఈశ్వరునితోటి ఆ యూనిజం అంటే కనెక్టెడ్నెస్ మనము నిలబెట్టుకోగలుగుతాము అది భక్తి అంటే భక్తి అంటే ఊరికే బాణాసంచే అల్లం చేస్తే భక్తి అయిపోదు భక్తికి చాలా కఠినమైన విషయం భక్తిని ఆ అర్థం చేసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే మీరు మీరు ఆ ప్రయత్నం చేస్తేనే మీరు మహాత్ములు అయిపోతారు చాలా ఉన్నతమైన వికాసానికి వెళ్ళిపోతాడు మనిషి కనుక సతతం యోగి అన్ని కాలముల ముందు యోగిగా నిలిచి ఉండాలి ఎప్పుడూ కూడా నేను చెప్పి ఉన్నాను చెప్పి స్వామీజీ అంటున్నారు ఈ ఆహ్వానము గురించి మీకందరికీ పూర్తిగా వివరించండి అని వారు అంటున్నారు నేను వివరించాను అందరికీ అర్థమైందండి రాబోయే వారం ఆదివారం నాడు పద్దెనిమిదవ తారీఖు గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో శివానందాశ్రమం తరపున నిర్మాణం చేసినటువంటి ఆ విశ్రాంతి గృహము రోగులకు సేవ చేయడానికి వచ్చిన భేదసాల యొక్క విశ్రాంతి కొరకు నిర్మాణము చేసిన గృహాన్ని అది నిర్మాణం పూర్తయింది అన్ని విధ అన్ని హంగులు తీర్చిదిద్దడం అయినది దానిని ప్రభుత్వం వారికి హాస్పిటల్ వారికి అప్పగించేసి ఆ పుణ్యకార్యానికి మనం పూర్తి దానికి అవభృతాన్ని పలకడం దాన్ని పూర్తి చేసే కార్యక్రమం వచ్చే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది తమరు తప్పక దయచేయగలరు నేను ప్రసంగిస్తా కూడా కొద్దిసేపు ప్రసంగిస్తా వేదిక మీద పెద్దలు చాలామంది ఉన్నారు మనకి మైకిచ్చారు కదా ఇంకా అక్కడి నుంచి మైకాసురులాగా తయారయారైపోకుండా నేను కొద్దిసేపు ప్రసంగిస్తూ సవయాన్ని బట్టి కొద్దిసేపు ప్రసంగిస్తాను ఇంకా ఈ తనులు మహాత్మ స్వామి పద్మనాభానందజీ వస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది మనం కూడా వారి ప్రసంగాన్ని వినవచ్చు ఈ సుబ్రహ్మణ్యం మంచి విద్వాంసులు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆయన ప్రసంగం కూడా తప్పక వినగడ్డది కాబట్టి మీ సందర్భాన్ని బట్టి తప్పక దయచేయగలరు పత్రిక లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి సముచితమైన రీతిలో పత్రికను అంటే ఒకళ్ళు తీసుకుంటే నలుగురు ఐదుగురు సర్దుబాటు చేసుకుని సర్క్యులేట్ చేసుకునే విధంగా తీసుకోగలరు సతతం యోగి అంటే జీవితంలో సుఖమే ఉన్నది దుఃఖం కూడా ఉంటుంది ఉన్నతియే ఉండదు అవన్నతి కూడా ఉండదు మానమే ఉండదు అవమానము కూడా ఉండదు జీవితం యొక్క లక్షణం అట్టిది ఆ జీవిత లక్షణాన్ని తెలుసుకుని మొత్తం జీవితంలో ఉండే ద్వంద్వములన్నింటి ఈశ్వరుని యొక్క మహిమను విభూతిని దర్శించగలుగుతా సర్వే క్షయాంతా నిచయా మహాభారతంలో శ్లోకం గొప్ప మీరు ప్రోగు చేసిన ప్రతి సందర్భంలో ఆ ప్రోగు చేసినది చల్లాచెల్లరైపోతుంది సర్వేక్షయాంతా నిచయా పతనాంతా సముచ్ఛ ఉన్నతి చెందిన ప్రతి సందర్భంలో క్రింద తప్పనిసరిగా ఉంటుంది దెరీజ్ డౌన్ సైడ్ సో ఎవరెరీ గ్లోరీ దట్ ఈస్ అకాంప్లిష్న్ లా ఒక డౌన్ సైడ్ ఉంటుంది ఈ సెలబ్రిటీస్ ఉంటారు చూడండి వాళ్ళని చూసి మనం అసూయపడాల్సిందే ఏమీ లేదు వాళ్ళు ఆ సెలబ్రిటీ స్టేటస్ చేరుకోవటంలో వాళ్ళు ఎన్ని దుఃఖాలు అనుభవించారో ఇంకా అనుభవిస్తూ ఉన్నారో తెలిస్తే మీరు ఆ స్టేటస్ నాకు వద్దుబాబు అనుకుంటారు ఈ జీవితంలో ఉన్నతితో పాటుగా చాలా అవన్నతి కూడా ఉంటుంది సంయోగ విప్రయోగ అంతా ఇద్దరు కలుసుకుంటారు ఎందుకు కలుసుకుంటారండి విడిపోవడం కోసమే కలుసుకుంటారు సో స్కిల్తే హై బిఖర్నే కేలియే పువ్వులు వికసిస్తాయి దేనికోసం వాడిపోవట కొరకే వికసిస్తాయి మిల్తే హై బిచుడ్నే కేలియే సంథింగ్ లైక్ దాట్ జనులు కలుసుకుంటారు దేనికోసం విడిపోవటం కోసమే కలుసుకుంటారు ఇలా ఉంటుంది జీవితం జీవితం అంటే అలా ఉంటుంది మరణాంతం హి జీవితం బ్రతికి ఉండుతా అనే స్థితి చచ్చిపోవుట అనే స్థితితో అంతం అవుతుంది దిస్ ఈజ్ హవర్ లైఫ్ ఈజ్ ఆల్ ఆపోజిట్స్ కలిస్తేనే దీంట్లో సుఖంలో దేవుడు ఉన్నాడు దుఃఖంలో దేవుడు లేడు అనుకుంటే అంటే జీవితంలో ఫిఫ్టీ యాభై శాతం దేవుడు ఉన్నాడు యాభై శాతం దేవుడు లేడంటే వాడు ఫిఫ్టీ యోగి అవుతాడు తప్ప సతతం యోగి ఎలా అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ హోగి అవ్వాలంటే అన్ని ఆపోజిట్స్లో కూడా ఈశ్వరుని యొక్క మహిమను దర్శించవలేను తర్వాత సమాహిత చిత్తం ఒక అర్థం చెప్పాను నేను యూనిజం విత్ బాగ్ అదొక అర్థం యోగ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి ఇంకో అర్థం ఎలా ఉంటుందంటే చిత్తము యొక్క సమాధానం అంటే చిత్తము ఫోకస్డ్గా ఉండాలి ఫోకస్డ్ మైండ్ ఉండాలి ఎప్పుడు ఉండాలి సర్వదా ఉండాలి సర్వకాలముల ఎందు చిత్తమును ఫోకస్ చేసుకుని ఉండాలి ఇప్పుడు దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు నాకు ఆ దృష్టాంతం చూస్తే కళ్ళు జరిగింది అంత పని అయింది అలాంటి దృష్టాంతం ఒకటి చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ గృద్దుని పొదిగే పక్షి ఉంటుంది కోడి కానీ లేకపోతే పావురం కానీ కాకి కానీ ఏదో ఒక పక్షి గృద్ధుని పొదుగుతూ ఉంటుంది అది ఆ గుడ్డు మీద కూర్చుంటుంది అదో పద్ధతిలో కూర్చుంటుంది దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఫుల్గా కప్పి కూర్చుంటుంది కదలదు ఇటు కదిలితే ఆ రెక్కల పైకి లేచినప్పుడు మళ్ళీ గుడ్డు చుట్టూ ఏర్పడిన హీట్ డిసిపేట్ అయిపోతుంది అలా అవ్వకూడదు అందుకోసం అలా మగ్గబెట్టినట్టుగా అలా కూర్చుంటుంది కూర్చున్నప్పుడు దాని ఫోకస్ అంతా కూడా ఆ పక్షి ఫోకస్ అంతా కూడా గుడ్డు మీద ఉంటుంది గుడ్డు కనపడదు కంటికి కానీ స్పర్శనబట్టి తెలుస్తూ ఉంటుంది a గుడ్డు మీద ఉంటుంది అది ఇటు అటు చూస్తూ ఉంటుంది చూసినప్పుడు దాని చూపుల్లో ఒక శూన్య దృష్టి కనపడుతుంది వేకెంట్ లుక్ అంటారు అది ఏదో శూన్యంకేసి చూస్తున్నట్టుగా ఒక ఫోకస్ ఏమీ లేకుండా శూన్య దృష్టితో ఉంటుంది మీకు శూన్య దృష్టి అంటే తెలుసు కదండి వేకెంట్ లుక్ అలా శూన్య దృష్టితో ఇలా ఇలా చూస్తుంది అలాగా పక్షి శూన్య జనరల్గా పక్షులు చాలా ఫోకస్ దృక్కుతో చూస్తాయి తప్ప శూన్య దృష్టితో ఏం చూడదు కానీ అప్పుడు మాత్రం అది శూన్య దృష్టితో చూస్తూ ఎందుకంటే దాని ఫోకస్ అంతా కూడా ఆ గుడ్డు మీద ఉన్నది అదేవిధంగా ఈశ్వరుని యొక్క భక్తులు సర్వకాలముల తమ హృదయంలో ప్రకాశిస్తూ ఉండే ఈశ్వరునితోటి సంయోగములు కలిగి ఉంటారు వాళ్ళ దృష్టి అంతా కూడా ఈశ్వరుని మీద ఉంటుంది హృదయంలో ప్రకాశించే ఈశ్వరుడి మీద అంచేతనే వాళ్ళు సంసారంలో ఇటు చూసేప్పుడు శూన్య దృష్టి కలిగి ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఏదో వేలముఖం వేసుకుని నదిముఖంలా కనపడుతున్నాడే ఆ చూపు చూడేలా ఉందో సూనా సూనా శూన్య దృష్టి కలిగి ఉన్నాడు తప్ప కొంచెం ఏదో తెలివితేటల్లో ఏమీ కనపట్టలేదు వాడు చూపులో అని అనుకుంటాను కానీ వాస్తవంలో ఆయన యొక్క ఫోకస్ అంతా కూడా ఈశ్వృదయంలోనూ ఈశ్వరుని మీదనే ఉన్నది చూడండి అది సతతం యోగి సర్వకాలముల ఈశ్వర భావాన్ని కలిగి ఉంటుతా అంతే కాని అపాయింట్మెంట్ విత్ గాడ్ అని పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా పెద్ద భక్తుడు ఇంకా తర్వాత ఎన్ని వేషాలు వేయాలో వేషాలు వేస్తారు మాకు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఎందు చూడంటే పూజ గట్టిగా చేసేసి వాడు ఆరున్నర నుంచి ఏడు దగ్గర పూజ చేసేసి నామం గట్టిగా పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి జరదా పాన్ బిగించేసి సిగరెట్ కాల్చుకుంటూ రోడ్డు మీద పోయేవాడు ఏమయ్యా పొద్దున్నే పాన్ ఏమిటి సిగరెట్ ఏమిటంటే అయిపోయిందిగా పూజ అయిపోయిందిగా దేవుడితో అపాయింట్మెంట్ పూర్తి ఇప్పుడు దిస్ ఇస్ అవర్ ట్యాగ్ అని చెప్పి మనం ఇచ్చే అలా ఇలా ఉంటారు అది భక్తి అనిపించకూడదు అంటే అది కూడా భక్తే ఏదో అరకొర భక్తి గౌనభక్తి అనేదో పేరు పెట్టి దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటాము విలుపెట్టేసేయము కానీ మరి భక్తి యోగంలో చెప్పే భక్తి మాత్రం ఆ స్థాయిలో ఉండదు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది సో సతం యోగి అన్ని సందర్భములలోనూ యోగమును ఈశ్వరునితో సంయోగమును కలిగి ఉండవలను ఈ స్పిరిట్ని ఈ సతత యోగము అనే స్పిరిట్ని భాగవతంలో బాగా వర్ణించారు ఆ సందర్భంలో కొందరు పోతన్నగారి పద్యం ఒకటి గుర్తించదగిన పద్యం ఒకటి కలరు కమలాక్షు నచ్చించు కథములు కరములు చేతులంటే పేకాటాడి చేతులే కావసం కమలాక్షు నచ్చించు కథములు కలములు అది కొంత శేష పద్యంలో ఆ కా క అలా ఉంటుంది అలాంటి పద్యము యొక్క ధోరణి ఉంటుంది కవుల యొక్క ధోరణి మీకు తెలియందే ఉంది బట్ ద స్పిరిట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ మీరు గమనించాలి చేతులంటే ఈశ్వరుణ్ణికి దండం పెట్టే చేతులే చేతులు శ్రీనాథు వర్ణించు జిహ్వా ఈశ్వరుని యొక్క మహిమను వర్ణించేటువంటి జిహ్మయే జిహ్వా అదియే నాలుక ఏ గృణంతితే భూరిదాజనా ఈశ్వరుని యొక్క విభూతిని మహిమను ఎవరైతే వర్ణిస్తారో తప్త జీవనం ఈశ్వరుని యొక్క మహిమను వర్ణించేప్పటికీ పాపము చెందిన హృదయానికి ప్రాణం లేచొచ్చినట్టు తప్త జీవనం కవిభిరీడితం కవి అంటే పోయెట్టను కాదు కవి అంటే జ్ఞానులు మహాత్మ పోయెట్టును కూడా అర్థం చెప్పట్లు కానీ అక్కడ కాదు జ్ఞానులు వాళ్ళు కొనియాడుతారు ఈశ్వరుని యొక్క మహిమ సో భువన మంగళం ఈశ్వరుని యొక్క మహిమను కొనియాడినట్లయితే ఆ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా పవిత్రమైపోతుంది భూమి గృణంతియే భూరిదా జనా భాగవతంలో శ్లోకం ఈ శ్లోకం ఎందుకు శ్రీరామకృష్ణుని యొక్క కథామృతాన్ని పఠించిన ప్రతి సందర్భంలోనే ఈ శ్లోకం చెప్తాను ఈ భాగవతంలోంచి గోపికా గీతంలోంచి వచ్చింది ఆ విధంగా ఎవరైతే ఈశ్వరుని యొక్క మహిమను కొనియాడతారో స్థుతిస్తారో వారు భూరిదా జనా వారు జనులకు ఇచ్చేటువంటి సంపద గలదే అది అద్భుతమైన సంపద సంపద అంటే అదే దానమంటే అదే దానము అనే ఆ ఏకాగ్ర చిత్తంతో ఈశ్వరుని స్థుతించుటూరికే ఉడవడా వాగడం వల్ల ఉపయోగంగా ఉంది నోరు విప్పితే ఈశ్వరుని యొక్క స్తోత్రమే ఉండాలి సో రక్షకుని చూచు చూడుకులు చూడుకులు చూడుకు అంటే చూడు చూపు అని అర్థం సర్వమునందు ఆ రక్షకుని ఈశ్వరుని దర్శించే చూపే చూపు పక్షులో పశువులో మనిషిలో మ్రాణులో ఈశ్వరుని దర్శించే చూపు అదొక దర్శనము సర్వం కల్విదం బ్రహ్మానాడు ఋషి అలా దర్శించిన విషయం ఏమన్నా అంటే సర్వము ఫలిమిదం బ్రహ్మ అన్నాడు ఈ సర్వము ఆ పరమాత్మయే అన్నాడు అది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఒకడు ఉన్నాడు బిజినెస్ మ్యాన్ ఆయన ఉన్నాడు ఇంగ్లీష్లో ఉంటాడు దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ వన్ ది వన్ హూ గెట్స్ వాట్ హీ వాట్స్ అండ్ టూ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అని అంటే మొత్తం సమాజాన్ని అంతా కూడా ఓ పక్కకు తోసేసి తను కోరుకున్న దాన్ని సంపాదించుకున్నవాడే మొనగాడు అని వాడు అన్నాడు వాడి దృష్టి అలా ఉంది మరి వాడికి సమాజం అలా కనపడింది తను కోరికను కోరి తను కోరుకున్న కోరికను సాధించుకోలేనివాడు ఎకనామిక్స్లో బిజినెస్ బిజినెస్లో తను కోరిన దాన్ని సంపాదించలేనివాడు వాడు సమాజంలో అయోగ్యుడిగా భాషించాడు సమాజం అలా కనపడింది కానీ ఓ మహర్షికి సర్వము కల్మిటం బ్రహ్మ ఎంత కూడా ఈశ్వరుని యొక్క మహిమయే ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని దర్శించినాడు అదే చూపంటే శేషాయికి మృక్కు శరము శరము అంటాడు బొందరపోతన అంటే ఆ ఈశ్వరునకు మృక్కి మృక్కుట అంటే తల ఉంచుట తల మృక్కుట అంటే తల ఉంచుట కాదండి మాకు ఈ కోరిక తీరినట్లయితే మీకు ఈ పూజ చేస్తాము అనే ఆర్థంలో కూడా మృక్కు అనే మాట ఆడతారు మృక్కు బడి అనేది అంటారు అలా చేయొచ్చు తప్పు లేదు కానీ ఓ చిన్న చిన్న ప్రకాషన్ ఆ కోరిక మీకోసం కాకూడదు అలా అయితే చాలా బాగుంది వీలైనంతలో సో ఇతరుల కోసం ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడు వాడు రావడం కోసం ఓ ఈశ్వర ఓ శ్రీకృష్ణ వాడు కనుక అభివృద్ధికి వచ్చినట్లయితే నేను కొబ్బరికాయ కొడతాను రో అనారోగ్యంతో ఉన్నారనుకోండి వాళ్ళు అనారోగ్యం తగ్గ తగ్గినట్లయితే వారు ఆరోగ్యవంతులు అయినట్లయితే నేను దేవుడికి భోగం ఇస్తాను పుల్లారెడ్డి స్వీట్లు పట్టుకొచ్చి కినసనాలు గబ్బు కొట్టి స్వీట్లు పట్టుకొచ్చి భోగం పెట్టడం కాదు శుభ్రమైన అందరూ హ్యాపీ హ్యాపీగా తినదగినటువంటి స్వీట్లు పట్టుకొచ్చి దేవుడికి భోగాన్ని పెట్టి అందరికీ సమర్పించట అని అలా ఒక మృక్కు ఆరోగ్యంగా ఉంటే నేను అలా చేస్తాను అని ఈ విధమైన మృక్కు మొక్కవచ్చును మొక్కాలి కూడా అంతేగాని నాకు ప్రమోషన్ వస్తే నీకేమో లడ్డూ నైవేద్యం పెడతాను అలా మొక్కకూడదు స్వార్థపూరితమైన మృక్కుని దూరంగా పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే మృక్కుట ఎందు అహంకారము తగ్గాలి అందుకోసం మృక్కి అహంకారమకారములను తగ్గి తగ్గించుకోవడం కోసమే మనం మొక్కాలి ఆ మొక్కి దాంట్లో కూడా మళ్ళీ మమకారమో అహంకారమో మీరు ప్రవేశపెడితే ఒరిజినల్ పర్పస్సే చెడిపోతుంది కాబట్టి శేషాయుకి మొక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీలు వీలులు ఎవరన్నా సర్వము దేవుడే ఉన్నాడా అది అని తెలుసుకునే మీరు శాస్త్రశ్రవణం చేయాల్సి ఉంటుంది శాస్త్రం వింటే తెలుసుకుంది సర్వము దేవుడే ఉన్నాడు అలాగే ఉండేవాళ్ళు అడుగుతారు ఏమిటండి తిరుపతికి వెళ్ళే బస్సు జారి పడిపోయింది దేవుడు ఉన్నట్టే అంటే ఎలా జారి పడిపోయిందో చెప్పగారు ఎలా జారిపడిపోవడం ఏంటి ఇలా నడుతున్నట్టు డ్రైవర్ తాగేసి ఉన్నట్టు మనపు తిప్పలేపట్టు జరిపడు మరి ఇంకా దేవుడి గురించి మాట్లాడతారు సర దానికి దానికి సరిపడింది కదా మళ్ళీ దేవుడిని ఇబ్బంది పెడతాం ఎందుకు ఆ బస్సు వీడు తాగేసి మణపు తిప్పకుండగా తిప్పుతుండగా కూడా వీడు తప్పుగా నడిపేప్పుడు కూడా అది పడిపోకపోతే అప్పుడు దేవుళ్ళు లేడనాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ గ్రావిటేషన్ లాని వైలేట్ చేసి వీడు తప్పుగా నడిపించేసినా కూడా అది ఏమీ కాలేదంటే ఈ గ్రావిటేషనల్ లా రూపంలో దేవుడు ఉన్నట్టా లేనట్ట లేనంటే లెక్క ఇప్పుడు వాడు బాగా పీకుల దాకా తాగేశాడు కానీ వాడికి మైకన్ రాలేదు అంటే ఇప్పుడు దేవుడు ఉన్నట్టా లేనట్ట లేనట్టు లెక్క ఎందుకంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ బ్లడ్లో పాయింట్కి తిరగగానే అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెస్ అవుతుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ని డిప్రెస్ చేసేసి బ్రెయిన్లోకి వెళ్తుంది అది ఆ బ్రెయిన్ సెల్స్లో ఒక యూఫోరిక్ సెన్సేషన్ క్రియేట్ చేసుకుంది దిస్ ఈజ్ ది ఫార్మకాలజీ ఇది ఒక సైన్స్ ఈ సైన్స్ వారి విషయంలో పనికిరాదు అంటే అది సైన్సే కాదు అది సైన్స్ కాకపోతే దేవుడి యొక్క సృష్టి గడబిడ వ్యవహారముగా ఉన్నది అంటే దేవుడికి లోటు అయిపోతుంది కాబట్టి సర్వమునూ ఈశ్వరును దర్శించుట అది ఎట్లు అది ఎట్లు అంటే మీరు శాస్త్ర శ్రవణం చేస్తే తెలుస్తుంది ఏ చెవులు శాస్త్రమును శ్రవణం చేస్తాయో అవే చెవులు అంతేగాని కుండలాలు పెట్టుకున్నాము కుండలాలు పెట్టుకుంది కయా దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడు మీరు ఆలోచించండి అంటే అంటే కళ్ళతోడు పెట్టుకుందుకు వీలుగా ఉంటుంది ఒక ఆయన అన్నాడు చెవులు లేకపోతే కలదోడబెట్టుకుంటూ రాబట్టి దేవుడు చెవులు కలదోడు పెట్టుకున్న కోసం ఇచ్చాడు అక్కర్లే బాబు చెవులు లేకపోయినా తాడు కట్టి ఇలాగే కుండ్రంగా రబ్బర్ బ్యాండ్ ఏదో పెట్టుకుంటాం మేము చెవులు కలదోడు పెట్టుకుందుకు ఇవ్వలేదు కుండలములు పెట్టుకుందుకు ఇవ్వలేదు చెవులు ఇచ్చాడు శాస్త్ర వినడానికి ఇచ్చాడు వినడానికి ఇచ్చాడు అయితే ఏది వింటే ఆ చెవులకు సార్థకత శాస్త్రాన్ని వింటే సార్థకత కాబట్టి సో మధువైరి దిలిన మనము మనము సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఈశ్వరుని యొక్క స్మరణము చేసే మనస్సే మనసు భగవంతు వలగును పదములు పదములు సో క్లాసుకి వెళ్ళడానికి నడిచి క్లాసుకి వెళ్తే ఆ నడక ఏ నడక సిమిలర్ టు దాట్ ఈ అంటే అర్థం ఏమిటో చూడాలి పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము దినము అంటే ఒక పొగలు ఓ రోజు దుర్దినము అంటే చెడ్డ రోజు దుర్దినం ఏమిటి దుర్దిన ఏ రోజైతే పంచపక్ష ప్రమాణాలతో భోజనం దొరకలేదో అదే దుర్దినము అలా అనుకోకూడదు ఏ రోజైతే శాస్త్రశ్రవణం చేయలేకపోయినామో భాష్యమో గీతయో ఉపనిషత్తో ఏదో ఒకటి అధ్యయనం చేయాలి ప్రతిరోజును వరానికి ఒకసారి అంటే ఏదో సందర్భాన్ని బట్టి అలా పెడతారు కానీ ప్రతిరోజు అధ్యయనం చేయాలి వరానికి ఒకసారి భోజనం చేస్తూ ఉండే కాబట్టి శ్వాస ఉన్నంత వరకు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి సో అటువంటి ఏ రోజు శాస్త్రా శాస్త్రాధ్యయనం ఉన్న రోజే రోజు మిగతా రోజులు అన్నీ కూడా వేస్తుండి వేసి సంసారంలో వేస్తు పోతూ ఉంటాం చాలామంది ఏమనుకుంటారంటే సంసారానికి ఆరు రోజులు దేవుడికి ఓ రోజులు సంసారానికి పద్దెనిమిది గంటలు దేవుడికి ఒక గంట అయితే అరగంట అలాగే దాన్ని అలా అపాయింట్మెంట్లాగా పెట్టుకుంటారు తెలియత సంసారానికి పద్దెనిమిది గంటలు దేవుడికి గంట అంటే అర్థం ఏంటి నేను నాశనం అయిపోవడానికి పద్దెనిమిది గంటలు కృషి చేస్తాను బాగుపడ్డానికి ఒక గంట కృషి చేస్తానంటే ఇంకా వాడు ఎప్పుడు వర్కింగ్ ఎగ్రెస్ట్ హీజ్ ఓన్ గుడ్ అలా ఉండకూడదు కాబట్టి చక్రహస్తుని ప్రకటించి చదువు చదువు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి వివేకమును ఇచ్చే చదువే చదువు అంతేగాని ఊరికే న్యూస్ పేపర్లు తీసుకునే ఈ మూల ఛానల్ దాకా పాలిటిక్స్ని బిజినెస్ని సినిమాలని సినిమాల మీద పెద్ద నాలెడ్జ్ సినిమా పూర్వం సినిమా రిలీజ్ అయితే ఈ అల్లరి చిల్లరిగా సినిమాలు చుట్టూ తిరిగే పిల్లలకి తెలిసి దేడే సినిమా రిలీజ్ అవుతుంది మామూలుగా పెద్దవాళ్ళకి ఎవరికి అసలు ఆ సంగతి తెలిసింది కాదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ ఎట్ సినిమా రిలీజ్ అవ్వడం న్యూస్ ఏమిటండి హౌ హౌ వాట్ కైండ్ ఆఫ్ ఎ న్యూస్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ దానికి వార్త అని అనదగ్గ సినిమా రిలీజ్ అవ్వడం కానీ మధ్యకాలంలో ఏ ఛానల్ చూసినా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అయితేనేమిటి రిలీజ్ కాకపోతేనేమిటి అదొని చూసా సో అదో పెద్ద శాస్త్రం దానిమీద వీళ్ళ ప్రజ్ఞ దానిమీద విజ్ఞానము క్యా బాత్ సంసార్లు ది జెస్ట్ డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అలా ఉండకూడదు సో పరమేశ్వరుని తెలుపుడు చేసేటువంటి చదువే చదువు తండ్రి హరి జేరుమనీ అది తండ్రి తండ్రి అదే నువ్వు బాగా డబ్బు సంపాదించు మంచి కట్టం సంపాదించు అమ్మాయిని వెళ్ళాడుగు కానీ అమెరికా వెళ్ళి డాలర్లు నాకు పండించు అమెరికా వెళ్ళాలి లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జైరి లంచాలు బాగా పుచ్చుకో అని ప్రోత్సాహం చేసి తండ్రి వాడు తండ్రి కాదు శత్రువు శత్రు తండ్రి ఎవడు మరి నా భగవద్గీత చదువుకోరా బీటెక్ చదువుకోవడం బాగా పసు మంచి ఉద్యోగం చేయి కానీ భగవద్గీతను మాత్రం వదిలిపెట్టకు గాయత్రి చెప్పని చెయ్యి వాడి మెండలో ధన్యం పారేసి లేకపోతే వాడికి గాయత్రి ఉపదేశం ఏమో మహాత్ముడు దగ్గరికి తీసుకెళ్ళామో మామ కురాడుకో మంత్రం వాడు ఉపదేశం చేయండి అని వాడికి ఉపదేశం చేయించి సరే నాయన నువ్వేమో అమెరికా వెళ్తున్నావు డబ్బులు సంపాదిస్తావు బాగానే ఉంది కానీ గాయత్రిని మాత్రం వదిలిపెట్టకు లేకపోతే ఈ కృష్ణ మంత్రాన్ని విధులుపెట్టకు రోజు కనీసం పదిహేను నిమిషాలైనా చెయ్యి అమెరికా వెళ్తున్నాడు డాలర్లను నాకేం పంపించక్కర్లేదు నీవు ఈ మంత్రాన్ని విడిచిపెట్టకు ధర్మాన్ని ఎప్పుడూ తప్పకు లంచం అనేది తల తెగిపోయినా కూడా లంచం తీసుకోకు అని ఎవరు చెప్తాడో వాడు తండ్రి అవుతాడు కానీ ఇంకో రకంగా చెప్పేవాడు తండ్రి రూపంలో ఉన్న శత్రువు సతతము యోగి ఈశ్వరునితోటి అన్ని సందర్భాల్లో అన్ని ఘటనలలో అన్ని సన్ని కాలములయందు ఆ నిత్య సంబంధమును పెట్టుకుని ఉంటాయే భక్తి అంటే అది భక్తి అంటే ఒక పావుగంట భక్తి అరగంట భక్తి అవి ఏదో ఆరంభంలో చిన్నపిల్లల్ని మీరు కేజీ క్లాసుకి పంపించినప్పుడు వాడు ఏం చేస్తాడు పొద్దున్న పదింటికి వెళ్ళి మూడింటికి వచ్చేస్తాడు పిల్లడు కేజీ కేజీ టూ మూ పదింటికి వెళ్ళి మూడింటికి వచ్చేస్తుంది కొంచెం హోంవర్క్ చేయాలంటే పదిహేను నిమిషాలు ఏవో నాలుగు అక్షరాలు ఎలా అది ఇద్దే హోంవర్క్ చూసేసి ఆడుకుంటూ పోతాయి ఇట్ ఇస్ ఫైన్ ఎంఏ కూడా అదే లెవెల్లో ఉంటారంటే వాడి ఇంకా వాడి చదువు ఏం చదువుది పీహెచ్డీకి వచ్చేటంటే నిద్ర తప్ప మిగిలిన సమయం అంతా మీదే ఉండాలి ఆ గుడ్డు దృష్టాన్ని శ్రీరామకృష్ణ వారి ఆ పొదిగే పక్షి ఉంటుంది వాడిని అలా ఉండాలి టోటల్ ఫోకస్ అని ఈశ్వర వెరీజ్ ఈశ్వర గుడ్ ఎక్కడ ఉంటుందో ఈశ్వరుడు కూడా అలాగే ఉంటాడు హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఈశ్వరుల్ని తెలుసుకుంటా అనగా ఆత్మను తెలివిట అనర్థం అది జ్ఞానము నిండైన వైరాగ్యము అది భక్తి జ్ఞానము భక్తి అనే వాటి యొక్క నిఖార్సైన నిర్వచనములు అవి ఇవి రెండూ కలిపి సతతం యోగి అనే భక్తి లక్షణాన్ని నిర్వచిస్తాయి మళ్ళీ ఆదివారం క్లాసులో కొనసాగిద్దాము ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణము దీ పూర్ణశ్చ పూర్ణమ